కొంతమంది అహంకి పక్కన మమ కూడా చేరుస్తారు మమ కూడా చేర్చి నేను నా ఇల్లు నా వాకిలి నా మంచం నా కొంచం నా కంచం అంటూ ఈ రకంగా నేను నా వీళ్ళు దాన్ని అల్పాత్ముడు అంటా మన మనం గమనించాల్సిన సత్యం ఏమిటంటే వీడు అంత స్వార్థపరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు అది అలా ఎందుకు చేస్తున్నాడంటే భార్యాపిల్లల మీద ప్రేమతో అలా చేస్తున్నాడు అని మనం అనుకుంటాం అక్కడ వీడి పతనం ఆరంభం అవుతున్నాడు ఎందుకంటే వ్యామోహం కదా భార్యాపిల్లల క్షేమం ఆ రకంగా సంపాదించబడదు తర్వాత అంత స్వార్థపూరితమైన జీవితం జీవించేవాడు వాడు వాడికి వాడి హృదయంలో ప్రేమ ఆవిష్కృతము కానే కాదు ప్రేమ ఆవిష్కరించబడదు ప్రేమ కప్పివేయబడి ఉంటుంది స్వార్థము ప్రేమను కప్పివేస్తుంది కాబట్టి వాడు భార్య మీద పిల్లల మీద సూచించేది ప్రేమని వాళ్ళు భ్రమపడతాడు వీడు భ్రమపడతాడు అందరూ భ్రమపడతాడు అది ప్రేమ కాదు అది కేవలము ఆసక్తి ఆ భార్య వీడి సుఖమయ జీవితానికి ఆశ్రయంగా ఉంది కాబట్టి ఆవిని వీడు ప్రేమిస్తున్నట్టుగా కనపడుతున్నాడు ఏనాడైనా ఆవిడ కనుక వీడి వీడి స్వార్థ జీవితానికి ఒకంత సహకరించకపోతే ఆవిడ్ని ప్రేమించడం మానేస్తాడు వెంటనే వీడు వెంటనే ఇట్ డజంట్ ఈవెన్ టేక్ మచ్ ఐ హేట్ యూ అంటై సపోజ్ అనారోగ్యం చేసిందనుకోండి ఆవిడ మంచం పట్టిందనుకోండి లేకపోతే హాస్పిటల్ పాలైందనుకోండి ఇప్పుడేమంటాడు నా కర్మ కాళీంద్రబాబు ఈవిడు దొరికింది నాకు అనుకుంటాడు పైకి పైకి అంటే బాగుండదని అనకపోవచ్చు కానీ సో పీపుల్ ఆర్ వెరీ క్రేజీ వెరీ సెల్ఫిష్ సో అటువంటి స్వార్థమయమైన జీవితము దాన్ని కుటుంబంలో కూడా సపోర్ట్ చేయకూడదు దాన్ని అది వాళ్ళకు కూడా మంచిది కాదు పెద్ద మనస్సు ఉంది ఇంట్లో అందరూ ఎంకరేజ్ పెద్ద మనస్సు ఉంది మమ్మల్ని నన్ను పిల్లల్ని మాత్రమే కాదు అందరినీ ప్రేమించు అని ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఆ విధమైన పెద్ద మనస్సులోనే వాళ్ళ క్షేమ ఉంటుంది చిన్న మనస్సులో ఎవరికీ క్షేమ ఉండదు వాడికి క్షేమ ఉండదు వీళ్ళకి క్షేమ ఉండదు ఈ సత్యాన్ని దురదృష్టవశాటు కుటుంబాలు గుర్తు చేసుకోవాలి స్వామి రంగనాథానంద మాట అన్నారు భారతీయులు దే హ్యావ్ టు లెర్న్ టు బికమ్ good family people, and they have to learn uh, to బికమ్ good citizens, అని అన్నారు స్వామి రంగనాథానంద రచనల్లో రామకృష్ణ మిషన్ రంగనాథానంద అంటే ఫేమస్ కాబట్టి స్వార్థం బేసిస్గా నేను నా అనే ఫౌండేషన్ తోటి మీరేమో ఒక జీవితాన్ని ఒక సుఖమయ సుఖ సుఖం కలిగే కుటుంబాన్ని మీరు నిర్మాణం చేద్దాం అనుకుంటే మీరు సఫలం కాలేరు ఆ కుటుంబంలో కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది ప్రేమ ప్రకటం కాదు ఇంకా ఏమవుతుందంటే మ్యూచువల్ కోఎగ్జిస్టెన్స్ కింద పోతూ ఉంటుంది ఏదో అప్పుడప్పుడు తీర్చులు అనుకున్నా కలిసి ఉంటారు ఇంకా ఎందుకంటే దేర్ ఈస్ నో ఆప్షన్ కాబట్టి కలిసి ఉంటారు అవుట్ ఆఫ్ షియర్ నెససిటీ మ్యూచువల్ కోఎగ్జిస్టెన్స్ అని అంటారు ఆ బేసిస్ మీద కలిసి ఉంటారు తప్ప స్వార్థం ఫౌండేషన్గా కుటుంబ జీవితాన్ని నిర్మాణం చేయడానికి తూను కొనుక చాలా పెద్ద కొనుక కుటుంబ జీవితంలో సుఖమున్నది తర్వాత ఇంకొకటి కూడా నేను మనవి అహం మమ అహంకారము మమకారము స్వార్థము దీన్ని నిస్వార్థము అంటారు దీన్ని ఫౌండేషన్గా పెట్టి మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్మాణం చేయటానికి పూనుకుంటా అది శాస్త్రమునకు పూర్తి విరుద్ధము పూర్తిగా విరుద్ధం ఈశ్వరుణ్ణి ఆరాధించడము దేనికోసము అంటే ఇదిగో నేను నా భార్య నా పిల్లలు మేము కులసాగా ఉండాలి మరి ఊళ్ళో వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళందరూ ఏమైపోయినా పర్వాలేదు మేము కులసాగా ఉండాలి అనే అనే అహం అహంకార మమకారములనే ఫౌండేషన్ మీద మీరు ఈశ్వరారాధనను నిర్మాణం చేసి అంటే అహంకార మమకారములను బెసిస్గా చేసుకుని సో మమ మమ అహం మమ నాకు ఇవ్వ ఇది కావాలి కాబట్టి అహం నేను దీనిని చేస్తున్నాను మమ అహం అనే ఫౌండేషన్ మీద మీరు ఈశ్వరారాధన భక్తి మొదలైన వాటిని నిర్మాణం చేసే ప్రయత్నం చేసినట్లయితే ఆరంభంలో బాగానే ఉంటుంది యు మే ఐస్ విల్ డూ ఇట్ టు బిగిన్ విట్ బట్ మీరు అలాగే కొనసాగించాలి అని అనుకున్నట్లయితే అది చాలా పెద్ద దోషం అటువంటి వాడు అంటే లౌకిక జీవనాన్ని ఆధ్యాత్మిక జీవనాన్ని కూడా అచ్చిన్న పరిచ్ఛిన్నమైన అహంకారము అహంకారం చుట్టూ ఉన్నటువంటి మమకారము నా వాళ్ళు అంటే నేను అంటే ఈ దేహము నేను ఈ దేహమునకు సంబ సంబంధించి నా భార్య నా పిల్లలు నా ఇల్లు నా వాకి నా బ్యాంక్ అకౌంట్ నా దేవుడు మళ్ళీ నా దేవుడు ఆ దేవుణ్ణి కూడా నా కులం నా కులం నా కుల దైవం అంటూ అలాగా ఆ దేవుడికి కూడా ఇవన్నీ అంటగట్టి ఆ ఆ చిన్న పందిలో ఆ కూడా ఫిక్స్ చేసి కూర్చోబెట్టి ఇది నేనేదో లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ అద్భుతంగా జీవిస్తున్నానని అనుకోవటము ఇది దీన్ని ద ట్రావెసిటీ ఆఫ్ ది ట్రూత్ అంటారు అంటే సత్యాన్ని పూర్తిగా విస్మరించడమే అవుతుంది అలా ఉండకూడదు కానీ అలాంటి దాన్ని అల్పాత్మ అని అంటారు మహాత్మ అంటే అర్థం ఏంటంటే ఈ పరిచ్ఛేదములన్నిటినీ దాటి ప్రేమ అందరినీ ప్రేమించగలగడం అందరినీ సమానంగా చూడగలగడం ఎగరవాడిని ప్రేమించడము అంటే వాడిలో దోషాన్ని కత్తిపుచ్చుకోవడం అని కాదు వాడి దోషం తెలిసినా కూడా ప్రేమించటం వాళ్ళేందు దోషం ఉన్నది అయినా కూడా ప్రేమించటం అందరినీ సమానంగా ప్రేమించటమే సో ఆ ప్రేమతత్వాన్ని తెలుసుకోవటము ప్రేమ అంటే ఎక్కడ ప్రేమ ఉన్నదో అక్కడ అహంకార మమకారాలు నెగేట్ అవుతాయి అహంకార మమకారాలని నెగేట్ చేస్తుండగా ప్రేమ అనేది ఆవిష్కృతము కాదు ఆసక్తి ఉంది అహంకార మమకారాలు బలంగా ఉంటాయి You are attached because it is me and it is mine. Whereas you love because you negate the me and mine. There is a big difference between the two. So, if you don't want to talk about it, you will have a mistake. I don't like this. <laughs> so, you can tell me, మహాత్మాన మహా ఆత్మాన ఎంత పెద్ద హృదయం అంటే మహాత్మా గాంధీ గారు ఆయనకి బ్రిటిష్ వాళ్ళ మీద కూడా ఆయనకి వ్యతిరేక భావం ఉండేది కాదు యూస్ టు ఫైట్ ద బ్రిటిష్ బ్రిటిష్ రాజ్యం ఫైట్ చేసేవారు కానీ బ్రిటిష్ సిపాయిని మన ఇండియన్ సెవెన్లైనా కనుక కొట్టినట్లయితే హింస సత్యాగ్రహ టైంలో ఆ సిపాయి మీద ఇండియన్స్ వెళ్ళి హింస చేయడం అలాంటివి ఇవ్వవుతూ ఉంటాయి కదా ఇప్పుడు ఈ ఈ సత్యాగ్రహం చేస్తారు సత్యాగ్రహం ధర్నాలు అవి చేస్తూ ఉంటారు వాళ్ళు పోలీసులు వాళ్ళు వేసుకుంటారు పోలీసులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏమన్నా ఉగాండా నుంచో సౌత్ ఆఫ్రికా నుంచో వచ్చారో వాళ్ళు మనం అన్న పోలీసు అంటే వాడుగా కాకి వేషం వేసుకున్నాడు ఏదో జీతం ఇస్తారని ఆ జీతం రాళ్ళ కోసం కాకి వేషం వేసుకున్నాడు దానికి పది రెండు ఇంకో పది రూపాయలు ఎక్కువ జీతం ఇస్తారా కాషాయం వేసుకోమంటే కాషాయమే వేసుకుంటాడు వాడికి ఏమీ అభ్యంతరం సో ఈ వన్ అవ్వచ్చి కొట్టేస్తే వాడేదో శత్రువు అన్నట్టుగా ట్రీట్ చేయటం అది మూర్ఖత్వం పీపుల్ ఆర్ నే వాటాల్సిదే మూర్ఖత్వం కాదండి వాళ్ళు పై వాళ్ళు పై శత్రువులు ఇవ్వండి వాళ్ళు కొనవాళ్ళే బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు నిజంగా పైవాళ్ళు ఆ రోజుల్లో మరి ఆ గాంధీ ఆ కాంటెక్స్లో వాళ్ళు నిజంగా పైవాళ్ళు వాళ్ళ మీద కనుక రాయేసి కొడితే గాంధీ గారు అంగీకరించేవారు కాదు ఆయన సత్యాగ్రహాన్ని వికృష్ణ సార్ ఒకసారి ఇటువంటి బేసిస్ మీద సత్యాగ్రహ్ బాజ్ యు ఆర్ టేకింగ్ వైలెన్స్ ద బ్రిటిష్ మరి మనం బ్రిటిష్ ని ఫైట్ చేస్తున్నాం కదా అంటే నో he was not fighting individuals on british rajinu fight chestunnam ante degaram ettulo edala kaadu vallanu kuda aina pedda manasuto preminchevar aina round table conference ki london vellinappudu aa conference aitapratam manchester lo unnatondi aa neeta millu kaatanmillu yokka kalnukulandaru aina ah angabadlo kaatanmillu kalnukulone sanghatita patichina nayakudu karmika nayakudu gandhi garu ఆ ఎక్స్పీరియన్స్ తోటి మాంచెస్టర్లో కార్మిక నాయకులు ఆయన ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేస్తే వాళ్ళ మీద ప్రేమతోటి వెళ్ళి వాళ్ళకు కూడా పాఠాలు తీవచ్చారు బ్రిటిష్ వాళ్ళ శత్రువులను ఆయన ఎప్పుడూ అనుకోలేదు అంచేతనే ఆయన మహాత్మ అని అనుకో గాంధీ గురించి భారతీయులు తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి గాంధీ గారిని భారతీయులే సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే మనకి ఎంతసేపు హడాల్ది తప్ప గాంధీ గారు దేవాలయాలు కట్టించారా లేదు కదా పీఠాలు ఏదైనా పెట్టారా లేదు కాబట్టి ఇంకా ఆయన అనగా అనే ఒక ధోరణి చాలా తప్పు ధోరణి మహాత్మా గాంధీ ఆయన మహాత్ముడు ఆయన హృదయంలో ఎవళ్ళ ఎందు లేదు అందరినీ సమ ఆయన హిట్లర్కి ఉత్తరం వచ్చారు హిట్లర్ ఏమన్నాడంటే హిట్లర్ ఇంకా బ్రిటిష్ అప్పట్లో యుద్ధం మొదలు కాలేదు నిజానికి ఛాంబర్ లైన్ అనే ప్రసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఉండేవాడు ఆ చర్చికి ముందున్న ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అతనికి హిట్లర్ కి ఫ్రెండ్షిప్ ట్రీటీ కూడా నడిచింది అప్పుడు ఒకసారి ప్రసంగంలో ఈ ఛాంబర్ లైన్ ఏమన్నాడంటే ఇండియాలో వాళ్ళు క్విట్ ఇండియా మూవ్మెంట్ అని క్విట్ ఇండియా కాదు అంతకుముందు ఏదో సత్యాగ్రహం ఇప్పుడు సత్యాగ్రహం అని ఈ సత్యాగ్రహం అని ఇక్కడ సత్యాగ్రహం దండి సత్యాగ్రహం ఇలాగ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు సివిల్ అండ్రెస్ వస్తుంది ఇండియన్ కాలనీని మేము రూల్ చేసేప్పుడు కొంత ఇబ్బందిని ఫేస్ చేస్తున్నామని మాట్లావలసింది చాంబర్ లైన్ హిట్లర్తో ఉంటాడు అప్పుడు హిట్లర్ ఏమంటాడంటే ఐ టెల్ యూ యూ డూ లైక్ దిస్ గాంధీ యువర్ తగ్గినప్పుడు గాంధీ ఓకే హిట్లర్కి తెలుసు గాంధీ గాంధీ అండ్ ఆల్ హీస్ సపోర్టర్స్ వాళ్ళందరినీ రౌండప్ చేసి ఒక మైదానానికి తీసుకెళ్లి ఒక గోడ వరుసగా నిలబడి షూట్ చేస్తారండి వాళ్ళందరినీ యువర్ ప్రాబ్లం ఈజ్ సాల్వ్ విదిన్ ఫిఫ్టీన్ మినిట్స్ చెప్పాడు అతను అలా చేశాడు హిట్లర్ అలాగంటే పని నైన్టీన్ థర్టీ టూలోను థర్టీ త్రీలోను ఎప్పుడో అలాగే చేశాడు తను అపోజ్ చేసినటువంటి వాళ్ళందరినీ గోడ వరుసగా నిలబట్టి షూట్ చేస్తాడండి ఈ అండ్ ఈ అడ్వైజ్ ఇది సేమ్ ఈ మాట చాంబర్లో అయిన ఎవరికో చెప్తే అది గాంధీ గారికి కూడా తెలిసింది గాంధీ గారు హీ నో సేట్ కానీ ఆయన ఏం మాట్లాడారు ఆ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ ప్రారంభమైనప్పుడు గాంధీ గారు హిట్లర్కు ఉత్తరం చేశారు ఈ వార్లో నువ్వు నష్టపోతావు దీనివల్ల నీకు నువ్వు అనుకున్న ఆకాంక్షలు ఏమి అందరూ నీకు శత్రువులు కాబట్టి నువ్వు శాంతిగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు పొందే లాభమే ఎక్కువ ఉంటుంది అంటూ చాలా ప్రేమగా ఉత్తరం చేశారు హిట్లర్ ఆ పక్కన పారేశారు కాబట్టి మహాత్ములు అలా ఉంటారు మహాత్మానస్థు సో కనుక మహాత్ములు దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఉంటారు దైవీ ప్రకృతి దైవీ ప్రకృతి అనే దాన్ని పదిహేడో అధ్యయ పదిహేడో అధ్యయన కాదు పదహారు పదహారులో దైవీ సంపద అనే దేశం అక్కడ విస్తారంగా చెప్పారు నిజానికి పదహారో అధ్యా పదిహేను తోటి భగవద్గీత పూర్తవుతుంది పదహారో అధ్యా శాస్త్రం పూర్తి అయిపోతుంది పదహారో అధ్యాయాన్ని అపెండిక్స్ అని వర్తించారు అపెండిక్స్ అంటే మెయిన్ టెక్స్ట్ లో ఉన్న సమ్ సింపుల్ ఐటమ్స్ అక్కడ విస్తారంగా చెప్పడానికి అవకాశం లేక తర్వాత వివరంగా చెప్పడం దాన్ని అపెండిక్స్ అని అంటారు ప్రతి పుస్తకానికి అలా ఉండొచ్చు పదహారో అధ్యాయం అపెండిక్స్ అక్కడ భాష్యకారులు ఏమన్నారంటే ఇదిగో ఈ తొమ్మిదో అధ్యాయంలో రాక్షసీం ఆసు అని ఒక శ్లోకంగా దాని కింద శ్లోకంలో దైవీం అని ఇంకో దైవీం ప్రకృతి అని చెప్పారు అవి ఏమిటో వివరంగా చెప్పలేదు రాక్షసి ఆసురి ప్రకృతి ఎలా ఉంటుంది దైవీ ప్రకృతి ఎలా ఉంటుంది పెద్ద వివరంగా చెప్పలేదు ఇక్కడ ఆ గ్యాప్ని పూరించడం కోసం పదహారోధ్యాయంలో వాటిని చెప్పారు అని భాష్యకారులు అక్కడ అపెండిక్స్ కింద కాబట్టి అక్కడ దైవీ ప్రకృతిని చెప్తూ ఏమన్నారంటే అభయం సత్వసంశుద్ధి జ్ఞానయోగం వ్యవస్థితి అని మొదలుపెట్టి కొన్ని లక్షణాలు చెప్పారు భయము లేకుండా ఫియర్లెస్నెస్ సత్వ సంశుద్ధి సత్వం అంటే అంతఃకరణం శుద్ధమైన అంతఃకరణము కలిగి ఉండుట భయము కొనుక్కున్నాడంటే వారి చిత్తంలో కాలుష్యం ఉన్నట్టు లెక్క ఇప్పుడు పోలీస్ స్టేషన్ పక్కన నడిచి వెళ్తే భయపడ్డాడన్నట్టు ఉనికి పడ్డాడు అనుకోండి అంటే చిత్తంలో కాలుష్యం ఉందనమాట మోటార్ సైకిల్ మీద వెళుతూ పోలీసులు చూసి కంగారు పడ్డాడు అనుకోండి అంటే పేపర్ సర్వీస్ అయితే లేవన్నమాట సో చిత్తంలో కాలుష్యం ఉన్నప్పుడే భయం ఉంటుంది దేవుణ్ణి చూసి భయపడ్డాకంటే వీడికి దేవుడి యొక్క తత్వం అర్థం కాలేదన్నమాట జస్ట్ డో నో ద్రూ నేచర్ ఆఫ్ గాడ్ దేవుణ్ణి ప్రేమించాలి దేవుడికి భయపడకూడదు భయపడే ప్రేమ ఉండదు భయము భక్తి అని మన ఏదో అంటారు అది సరైన మాట కాదు సో అభయం భయము భక్తి అని ఎక్కడా చెప్పలేదు గీతలో అభయము భక్తి అని చెప్పారు అంటే పిల్లల్ని ఏదో కొంచెం భయపెట్టకపోతే వాళ్ళు మరీ పెట్టలేకపోతారు నా ఏదో అలాంటిదేదో వచ్చి ఉంటున్నది సో అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగం వ్యవస్థితి అంటే నిరంతరంగా జ్ఞానయోగమునందు నిలిచి ఉండుతా జ్ఞానయోగం అంటే దీని పేరే జ్ఞానయోగం ఈ రకంగా శాస్త్రాన్ని అధ్యయనం చేయడం పేరే జ్ఞానయోగం సో తర్వాత మీరు కూడా ఇంటి దగ్గర ఏదైనా చక్కగా వేదాంత గ్రంథాన్ని పఠించటము ధ్యానం చేయుట నిదుధ్యాసనం ధ్యానం అంటే నిదుధ్యాసనం పౌరాణిక ధ్యానం కాదు అది జ్ఞానయోగం అవ్వదు అది ఉపాసన అవుతుంది నిజుధ్యాసనం చేయుట అది జ్ఞానయోగము కాబట్టి ఆ జ్ఞానయోగమునందు నిలిచి ఉంట సో దయా దయా భూతేష్ వల్ల అలోనుత్వం భూతేశు దయా అలోనుత్వం స్త్రీ అచాపలం అంటే ఎవలిస్తుంది ఇటువంటి దైవీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆశ్రయిస్తారు ఈ మహాత్ములు ఈ సందర్భంలో నేను మీకు ఒక విషయం చెప్తాను మనం ఈశ్వరుణ్ణి చాలా తప్పుగా అర్థం చేసుకుంటాము ఆ కారణంగానే అంటే మనకున్న ఈశ్వర పరిభాష అంటే ఉంది ఈశ్వరుని గురించి మనకున్న పరిభాష తక్కువగా ఉండడం చేతనే మనకి ఈశ్వరుడు దూరంగా ఉండిపోతాడు సో మీరు ఈశ్వరుడు గురించి ఒక ఐడియా ఒక ఫిక్సేషన్ పెట్టుకుంటారు ఒక ఐడియా పెట్టుకుంటారు దట్ ఐడియా లోన్ కీప్స్ ఈశ్వరా అవే ఫ్రమ్ యూ ఆర్ కీప్స్ యూ అవే ఫ్రమ్ ఈశ్వరా ఇది ఎలాగంటే ఒక ఆయన రైల్వే స్టేషన్కి వెళ్ళాడు ఒక ఫ్రెండ్ రిసీవ్ చేసుకున్నాడు ఇతను మా ఫ్రెండ్ వస్తున్నాడు రైల్లోను అతను పెద్ద పొడుదాటి గెడ్డము మేసాలు పెంచుకుని ఉంటాడు అని వెళ్ళాడు రైల్వే స్టేషన్ ఆ ఫ్రెండ్ కనపడలేదు ఎందుకని ఆయన గెడ్డం మేసాలు తీసేసాడు ఇదేది కనపడ్డా మీరు గెడ్డం మేసాలు ఉన్న కోసం చూస్తున్నాడు దొరకడంతే ఆ విధంగా మీరు దేవుడికి ఒక డెఫినేషన్ ఒకటిచ్చి ఒక ఫిక్సేషన్ పెట్టి ఆ దేవుడి కోసం మీరు వెతుకుతున్నంతసేపు ఆ విధంగా వెతుకుతున్నంతసేపు ఆ దేవుడు దూరంగానే ఉంటాడు ఎంత దూరంగా ఉంటాడు అంటే వైకుంఠం అంత దూరంగా ఉంటాడు లేదా నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో ఒక రాత్రి ప్రయాణం చేసి ఇంకో బస్ ఎక్కి తిరుపతి కొన్నమే వెళ్ళి అంత దూరంగా ఉంటాడు ఈశ్వర్ ఫారేస్తాడు ఎంత దూరం మీరు ఆలోచించుకోవచ్చు కాబట్టి ఈశ్వరుణ్ణి అయితే ఈశ్వర ప్రాప్తి ఈశ్వరుణ్ణి పొందుతా అంటే ఏమిటి ఈశ్వరుడు He is is is not a a a gentleman. gentleman, gentleman. You are not a process. you are therefore It wrong, know. నాట్ ఎ జెంటిల్ మన్ యుర్ ఏజెంట్లు ఈ రాంగ్ దర్ యుర్ ఏజెంట్ లిమెన్ నార్ ఈశ్వరా జెంటిల్ మన్ యూ ఆర్ నాట్ ఎ ప్రాసెస్ యుర్ నాట్ ఎ బాడీ నార్ ఈశ్వర ఈజ్ ఎ ప్రాసెస్ నార్ ఈశ్వర ఈజ్ ఎ బాడీ ఇప్పుడు మీరు దీనిని ఆలోచించండి ఈ ప్రిన్సిపల్ మీరు ఆలోచించండి సద్గుణ ప్రాప్తి రేవ ఈశ్వర ప్రాప్తి అది ఒక సూత్రం ఈ దైవీ లక్షణాలు ఉన్నాయి చూసారా ఇదేనండి ఈశ్వ ఆ లక్షణాన్ని మీరు పొందితే మీరు ఈశ్వరుణ్ణి పొందేశారు ఆల్రెడీ ఎందుకంటే ఈశ్వరుడికి సద్ అని పేరు సదేకమేమో సోమ్యాథ ముద్ర ఆ సద్ అని పేరు సద్ సత్ రెండు ఒకటే మళ్ళీ అది వేరేది వేరు అనుకోండు అవసానము నుండు వికల్పంగా దాడదులు తా వస్తుంది కాబట్టి సద్నా సత్నా ఒకటే ఈశ్వరుడు సద్రూపుడు కాబట్టి ఏ గుణములను కలిగి ఉంటే మీకు ఈశ్వరుడు హృదయంలో ఆత్మరూపంగా ఆవిష్కృతం అవుతాడో ఆ గుణాలకే సద్గుణములు అని ఏ రకమైన అనుష్ఠానము కర్మానుష్ఠానము మీరు చేస్తే ఈశ్వరుడు హృదయంలో ఆత్మరూపంగా ఆవిష్కృతం అవుతాడో అటువంటి జీవన శైలికే సదాచారము సత్కర్మ అని పేరు కాబట్టి మనం చేయాల్సిందల్లా ఈశ్వరుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని ముందే ఫిక్స్ చేసి పెట్టి ఆ ఈశ్వరుడు వెంట బరువులు తీసుకో ఈ గుణాలను ఆచారాన్ని గుణాన్ని నెగ్లెక్ట్ చేస్తే నీకు ఈశ్వరుడు దొరకడు ఈశ్వరుడు ఎలా దొరుకుతాడంటే నువ్వు ఉన్న చోట ఉండు అంటే అక్కడి నుంచి పరుగులు తీయడం కాదు ఈశ్వరుడు వెతక వెతుతానంటే పరుగులు తీసినట్టుగా లాభం లేదు నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఉండు నువ్వు ఉన్న చోట నీకు ఈశ్వరుడు లభిస్తాడు లభిస్తే నువ్వు ఉన్న చోటు లభిస్తాడు లేకపోతే ఎక్కడా లభించలేదు కాబట్టి నువ్వు ఉన్న చోట నువ్వు ఉండు పరుగులు తీయడం మానే నువ్వు చేస్తున్న పనులు నువ్వు చేయి నువ్వు కర్తవ్యాన్ని వదిలిపెట్టి ఏవేవో పెద్ద పెద్ద పనులు ఈ పూజలు చేస్తాను ఆ పూజలు చేస్తానంటే కర్తవ్యాన్ని వీధులు ఇప్పుడు మాతృదేవోభవ అని ఉంది తల్లికి సేవ చేయి కాదు తల్లికి ఏముందండి ఆ నర్సును చూసుకుంటుంది లేకపోతే ఆ పని మనుషులు చూసుకుంటుందని నేను తిరుపతి వెళ్ళి అక్కడేమో సేవ చేస్తానంటే లేకపోతే పుట్టపొట్టు వెళ్ళి సేవ చేస్తాను లేకపోతే బెంగళూరు వెళ్ళి సేవ చేస్తానంటే అరే మాతృదేవోభవ ఇతరు దేవోభవ తండ్రికి సేవ చేయి ఎందుకో తెలుసినా దేవుడు తల్లి రూపంగా నీ గృహంలో ఉన్నాడు దేవుడు తండ్రి రూపంగా నీ ఎదుట ఉన్నాడు కాబట్టి ఇంకా సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి నువ్వు ఇది ఫియర్లెస్నెస్ అభయము నిష్కామము డిజైర్లెస్నెస్ ఈ రెండింటినీ నువ్వు నీ అనుభవంలోకి తెచ్చుకో ఆ దిశలో నువ్వు ముందుకు అడుగులు వేయి తర్వాత సకల ప్రాణుల ఎందు దయా భూతదయా తర్వాత భోగముల యందు విరక్తి ఇటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి అంటే ఒకటి ఉంటే ఇంకో ఒకరడోదని ఉంటాయి దాంట్లో ఒకటిగా అలాగ అన్నీ కనెక్టెడ్గా ఉంటాయి సో ఈ ఈ గుణాలను నువ్వు సంపాదించుకో ఈ రకమైన ఆచరణ జీవితంలో నీవు చేయి కర్మయోగము అని ఉన్నది మనం చాలాసార్లు చూశాము దాన్ని నువ్వు ఆచరణ జీవితంలో చెయ్యి అప్పుడు ఏమవుతాడంటే నీకు ఈశ్వరుడు అనుభవానికి వస్తాడు ఈశ్వరుడు వచ్చి ఎదురకుండా నిలబడ్డావు ఈశ్వరుడు నిలబడితే ఏం చేస్తారు మీరేం చేస్తారు మీరు చేసి ఇదే ఉండదు ఈశ్వరుడు వచ్చి ఎదుర్కొన్నా నిలబడితే అది ఎలా ఉంటుందంటే ప్రైమ్ మినిస్టర్ వచ్చి మీ ఎదురుకుండా నిలబడ్డాడు అనుకోండి మీరు కంగారు పడతారు ముందు ఆయన ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాసి ఇబ్బంది ఆ ప్రైమ్ మినిస్టర్ ఆ ఢిల్లీలో కూర్చొని మనకు ఏదైనా ఒకసారి ఉపకారం చేస్తే మనం సంతోష నిమిషంగా స్వీకరించగలుగుతాం కానీ ఆయన వచ్చేసి మీ ముందు నిలబడిపోతే ఓసారి ఉల్లాసంగా రెండు నిమిషాలు ఉల్లాసంగా ఉంటుంది ఆ తర్వాత అంతా డిస్టర్బెన్సే ఉంటుంది కాబట్టి ఈశ్వరుడు వచ్చేదండా నిలబడితే ఏమీ ఒరిగిదేమీ లేదు కాబట్టి ఈశ్వర ప్రాప్తి అంటే ఈశ్వరుడు వచ్చే ఎదురుగా నిలబడ్డం కాదు లేకపోతే నువ్వెళ్ళిపోయి ఈశ్వరుని ముందు అలా నిలబడ్డం కాదు దెన్ వాట్ విల్ యూడు కేకరు డే దానివల్ల ఏమీ ఒరిగిది లేదు ఈశ్వరుణ్ణి పొందుట అంటే సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి ఆ సద్గుణములను హృదయంలో మీరు ఆవిష్కరించుకుంటారు హృదయంలో ఆ వైశాల్యము అంటే అందరినీ సమానంగా ప్రేమించేటువంటి ఆ లక్షణము హృదయ వైశాల్యము ప్రేమ సేవాభావము ప్రేమ నుంచి సహజంగా వస్తుంది తర్వాత అభయము దేనికి భయపడకపోవటం అది ఈశ్వరీయ లక్షణము తర్వాత అహింస దయ ఇటువంటి మహాత్మాన సో ఆ మహాత్ముడు యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలని మన హృదయంలో మనం సంపాదించుకున్నట్లయితే ఆ లక్షణాలని పొందుటయే ఈశ్వరుని పొందుట ఇంకా వేరే ఉండదు ఈశ్వరుణ్ణి పొందుట అంటే ఆత్మరూపంగా ఈశ్వరుడు అనుభవానికి వస్తాడు కాబట్టి మహాత్మానస్తు మాంపార్థ దైవీం ప్రకృతి మాశ్రుట ఈ దైవీ ప్రకృతిలో ఇంకో చిన్న రహస్యం ఉన్నది సాధారణంగా ఈశ్వర ప్రాప్తి కొరకు జనులు ఏం చేస్తారంటే విశేష ధర్మాలని ఆచరిస్తారు విశేష ధర్మములోనే ఉంటాయి ఇప్పుడు మీకు ఈశ్వర ప్రాప్తి కావాలనుకోండి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు స్పిరిట్ తెలుసుకోండి విఆర్ జస్ట్ ఎగ్జామినింగ్ ది సిచ్యువేషన్ ఉన్న పరిస్థితిని పరిశీలించటమే తప్ప ఇంట్లో ఒకటి తక్కువ ఇంకొకటి ఎక్కువ ముందు తాత్పర్యం కాదు ఇప్పుడు ఈశ్వరుణ్ణి మీరు పొందాలనుకోండి సాధారణంగా ఏం చేస్తారు వెంకటేశ్వర స్వామి భక్తుడు ఉన్నాడనుకోండి ఈశ్వరుణ్ణి పొందాలి అనుకుంటాడు అప్పుడు ఏం చేస్తాడు బస్సు ఎక్కి తెరపతి వెళ్ళిపోతాడు ముందు కొండ ఎక్కేస్తాడు కొండ ఎలా ఎక్కాలి అని బస్సు మనసు నడిచి ఎక్కేస్తాడు వ్రతం తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం చుట్టూ చేయాలి అని ఒకటి చేస్తాడు టికెట్ కొని ఇక్కడ ఖరీదు ఉంటుంది అయినా కూడా కొనేసి కళ్యాణం చేయాలి కళ్యాణం అంటే ఇక్కడ బ్లాక్లో దొరుకుతాయంటే బ్లాక్లోనైనా కొనేసేసి కళ్యాణం చేయాలి అని ఈ విధంగా విశేష ధర్మములు అంటారు ఈ విశేష ధర్మాలని ఆచరించి దేవుణ్ణి పొందాలని వీడు ట్రై చేస్తాడే తప్ప విశేష ధర్మాలని మీరు ఎంతకాలం ఆచరించగలుగుతారు ఏదో ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రత్యేక పరిస్థితిలో ఏదో కొంచెం ఓపిక తెచ్చుకుని ఆచరించగలుగుతారు అనే డైలీ బేసిస్ మీరు విశేష ధర్మాలను ఆచరించలేరు రోజు అంగ ప్రదక్షిణ ఎక్కడ చేస్తారు ఓసారి అంగ ప్రదక్షిణం చేసిన దానికే ట్యాబ్లెట్లో వేసుకోవాల్సి ఉంటుంది పైనికల్ రోజూ ఎక్కడ చేస్తారు రోజూ చేస్తూ ఉంటే అక్కడ కూడా ఉండదు మీరు కళ్యాణం ఎన్ని కళ్యాణాలు చేస్తారు బ్లాక్లో మీరు బాగా డబ్బు ఖర్చు పెడితే ఒకటో రెండో చేయించగలుగుతారు విశేష ధర్మాల ద్వారా ఈశ్వరుణ్ణి పొందాలని ప్రయత్నం చేస్తే లేదా ఈశ్వరుడికి కంఠహారాన్ని కొనిచ్చి తద్వారా ఈశ్వరుణ్ణి పొందాలను ఏదో ఒక అలాగే ప్రయత్నం చేస్తాడు తప్ప ఇది ఒక పద్ధతి ఇలాగ మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక్కడ దైవీ ప్రకృతి మీరు దైవీ లక్షణాలు దైవీ గుణములు ఏవైతే ఉన్నాయో వాటిని సంపాదిస్తే అదే ఈశ్వరుణ్ణి పొందుతా మనం చెప్తున్నాం కదా ఏమిటి ఆ దైవీ గుణములు దాంట్లో ఈ దైవీ సంపదలో విశేష ధర్మాలు ఏమీ ఉండనే ఉండవు అన్నీ సామాన్య ధర్మాలే ఉంటాయి ఏమిటంటే తేడా విశేష ధర్మాన్ని అనుష్ఠించటానికి ఒకనొక అధికార సంపద ఉండాలి ఒక ఒక యోగ్యత ఒక అధికారం ఉండాలి ఉదాహరణకి వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేయించాలంటే వాడు కొద్దో గొప్పో ఆర్థిక స్తోమత గలవడై ఉండాలి వెంకటేశ్వర స్వామికి అంగప్రదక్షిణం చేయాలంటే వాడు కొంచెం దృఢంగా ఆరోగ్యవంతుడై ఉండాలి మధ్య వయస్సు అయినా అయి ఉండాలి యువకుడు అయితే మరీ మంచిది మధ్యవయస్కుడు వరకు పర్లేదు నాలాంటి పొట్టుగా వెళ్ళి అంగప్రదక్షిణ మొదలు పెడితే అందులో డయాబెటీస్ లాంటిది ఏదైనా ఉండే అంగప్రదక్షిణం మొదలుపెడితే ఒక గాయం ఏదైనా అయిందంటే అది మానడానికి మూడు నెలలు ఒక నాకు తెలిసిన మిత్రుల ఒక అరుణాచలం ప్రదక్షిణ చేసి ఆయన డైబెటీస్ నుండి ప్రదక్షిణ చేశారు కాలుకి గాయం తగ్గింది హీ వాస్ ఇన్ హాస్పిటల్ ఫర్ త్రీ మంత్స్ ఆ కాలు డైంగ్రియన్ ఏదైనా వచ్చి యాంపిటేషన్ అవుతుందేమో అని కూడా భయపడాల్సి వచ్చింది ఎనీ వై నౌ హీ హై గాడ్స్ హీ రికవర్ అంత కష్టం పడ ఏమని ఆయన ఆయన ఏమని చెప్పాల్సి ఉంటుంది అరుణాచల ప్రదక్షిణ చేస్తుంటే ఆయన చెప్పాల్సి వస్తుంది అది వినడానికి కూడా బాగుండదు అరుణాచల ప్రదక్షిణకి దీనికి సంబంధం లేదు కాబట్టి దేవుడికి అలా ప్రదక్షిణం చేయాలంటే కూడా శరీర దారిద్ర్యం ఉండాలి అవపిక ఉండాలి విశేషమైన ఒక విశేష ధర్మానుష్ఠానానికి ఒక అధికారం ఉండాలి ఆ అధికారం ఉన్నవాడే బ్రేక్ దర్శనానికి అధికారం ఉంటుందా ఇప్పుడు మీకు నాకు బ్రేక్ దర్శనానికి అధికారం ఉంటుందా ఉండదు బ్రేక్ బ్రేక్ దర్శనం ఉంటారు ఐ డోంట్ నో వాట్ దర్శిక్ అంటే ఆ రెగ్యులర్ దర్శనాన్ని అడ్డుపెట్టి వీళ్ళు పంపిస్తారన్నా మరి ఏమిటో అలాంటి అర్థం ఏదైనా అయ్యి ఉండాలి దానికి యోగ్యత ఉండాలి ఒక యోగ్యత ఉంటుంది ఆ యోగ్యత మీకు నాకు కావాలంటే రాదు వేర్ యాజ్ అభయం దీనికి అందరూ యోగ్యులే ఎవరు కావాలన్నా కూడా దాన్ని స్వీకరించవచ్చు దీనికోసం ప్రత్యేకమైనటువంటి అధికార నిర్ణయం అనేది ఇది లేదు ఇప్పుడు అగ్నిష్వోమం చేసి ఈశ్వరుణ్ణ మీరు ఆరాధించాలంటే వాడు బ్రాహ్మణుడై ఉండాలి వేదాన్న ధ్యయనం చేసిన వాడై ఉండాలి వివాహం చేసుకున్నవాడై ఉండాలి వివాహం చేసుకుని కనీసం ఒక్క కొడుకైనా పుట్టినవాడై ఉండాలి జుట్టు నిలిచిపోకూడదు జాతపుత్ర కృష్ణకేశ అగ్ని నాథీత అని వేదం కొడుకు పుట్టిన వాడై ఉండాలి మరీ జుట్టు నరిచిపోకూడదు జుట్టు నరిచిపోతే ఇప్పుడు పనికిరాడు యజ్ఞం చేయడానికి కృష్ణ కేశ ఇన్ని లక్షణం వేదలు ఉన్నవాడై ఉండాలి వేదమంత్రాలు గట్టిగా వచ్చిన వాడే లేకపోతే వరికే దబ్బుళ్ల పాటలాగా పాడు ఎవరికి ఏమీ అర్థం కాకుండా అలాగే కాదు కాబట్టి ఇన్ని అధికారాలు కావాలి ఒక ఆయన్ని కలిశాను నేను ఆయన విష్ణు సహస్రనామం స్పెషలిస్ట్ అయిన దట్ ఈజ్ హీజ్ స్పెషాలిటీ ఆయన నాతో చెప్పారు నేను విష్ణు సహస్రనామంలో స్పెషలైజ్ చేశానండి చాలా సంతోషం ఎందుకంటే సహస్రనామాలలో గొప్పది భక్తముటి విష్ణు సహస్రనామం గీతావన్నీ దాన్ని చూసి వచ్చినవే కానీ సహస్రనామము అంటే విష్ణు సహస్రనామం గీత అంటే భగవద్గీత రామాయణము అంటే వాల్మీకి రామాయణం శ్రీమతి వాల్మీకి రామాయణం సో విష్ణు సహస్రనామం అలాంటిది చాలా శ్రేష్టమైంది సహస్రనామం అంటే విష్ణుదాసనామం దాంట్లో ఆయన స్పెషాలిటీ ఏమిటండి స్పెషాలిటీ అని నేను అడిగాను ఆయన ఎందుకంటే వివంటు నో వాట్ ఇస్ ఇట్ ఆయన ఏమని నేను ఒక్క తప్పు కూడా లేకుండా నేను పారాయణ చేస్తాను మహాప్రాణ వర్ణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ చక్కగా ఉచ్చరించి నేను పారాయణ చేస్తాను అని చెప్పాను అంటే నేను చాలా సంతోషం ఆయన పారాయణ చేశారు నేను విన్నా చాలా పర్ఫెక్ట్గా పారాయణ చేశారు అప్పుడు ఆయన అన్నారు చూడండి విష్ణు సహస్రనామం పారాయణ చేసిన వాళ్ళని మీరు చూడండి వాళ్ళు అక్షరాలు మింగేస్తారు మహాపురాణ ఏది ఉచ్చరించరు ప్రధాన పురుషేశ్వర అంతే వెళ్ళి మౌత్ వాష్ చేస్తూ రావాలి అలా అంటే నాట్ ప్రధాన పురుషేశ్వర ప్రధాన పురుషేశ్వర అనొద్దు మహాపురాణ వర్ణాన్ని పలకద్దు సో మహాప్రాణ వర్ణాలని పలకర చాలా ఘోరంగా ఉచ్చరిస్తారు చూడండి విష్ణు సహస్రనామ పారాయణ చేయటానికి ఎంత యోగ్యత అధికారము వచ్చిన అవసరమైందం సంస్కృతం చదువుకున్నవాడై ఉండాలి మహాప్రాణవర్ణాలని బాగా ఉచ్చరించేవాడై ఉండాలి అంటే కొంత అనూచానము అంటే ఈ వేదము వల్ల వేసే మార్గం ఉంటుంది చూసారా దాంట్లో కొంతైనా ట్రైనింగ్ ఉన్నవాడు అయి ఉండాలి వాడు మాత్రమే స్వచ్ఛంగా ఉచ్చరించగలుగుతాడు వేదాధ్యయనం ట్రైనింగ్ ఏమాత్రం లేనివాడు ఆ విష్ణు సహస్రనామంలో కూడా తప్పులే చేస్తాడు అధికారం సమస్య వస్తుంది దైవీ సంపదలో చెప్పిన గుణములకు ఏ అధికార సమస్య లేదు మానవ మాతృడెవడైనా సరే మన అందరం కూడా మనకున్న శక్తి సామర్థ్యాలతో సంబంధం లేకుండగా ఆ గుణాలను మనం స్వీకరించడానికి పూనుకొని మనం సఫలూలం కావచ్చు ఆ గుణాలు మనలో ఎంత అధికంగా ఆవిష్కృతమైతే అంత దగ్గరగా మనం ఈశ్వరుణ్ణి ఆ అనుభవానికి తెచ్చుకోగలుగుతాం అనుభవపూర్వకమైన శాస్త్రం ఈ మతము అంటే ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో తర్వాత ఎప్పుడో మరణించిన తర్వాత వచ్చేది అంటే అదంతా కూడా పరోక్ష జ్ఞానం తప్ప ఇది గీత అలా కాదు అనుభవపూర్వకంగా మీరు ఈశ్వరుని అనుభవానికి ఈ జన్మలో ఇక్కడ తెచ్చుకోనవచ్చును దానికి ఉపకరించే గుణములు ఆ దైవీ సంపద దైవీం ప్రకృతి మాస్కృత దీంట్లో జీవితంలో రెండు మార్గాలు ఉంటాయి ఒకటి అన్వేషణ రెండు ఉత్పత్తి ఉత్పత్తి అంటే లేని దానిని మీరు క్రియేట్ చేయాలి అన్వేషణ అంటే ఉన్నదాన్ని వెతికి పట్టుకోవాలి ఇది రెండు మార్గాలు ఇప్పుడు హనుమంతుడు సీతాన్వేషణ చేశాడు ఆయన సీతని లేని సీతను అక్కడ క్రియేట్ చేయనక్కర్లా ఉన్న సీతను వెతికి పట్టుకోవడమే దాన్ని అన్వేషణ అంటారు అన్వేషణ దర్శస్ ఉత్పత్తి మీరు కర్మల ద్వారా పుణ్యాన్ని చేసి తద్వారా స్వర్గాన్ని పొందుతా అనేది ఉత్పత్తి మార్గం కర్మ చేస్తే పుణ్యం ఉత్పన్నమవుతుంది ఆ పుణ్యం ద్వారా స్వర్గాది సుఖములు ఉత్పన్నమవుతాయి యు క్రియేట్ ఆల్ దాట్ అది ఉత్పత్తి మార్గం కర్మ మార్గం ఉపాసనా మార్గం కూడా ఉత్పత్తి మార్గం సో మీరు పుణ్యాన్ని క్రియేట్ చేసుకుని దేవతాలోకాన్ని ఉండి అక్కడ భోగాలని మీరు అనుభవిస్తారు యు క్రియేట్ ఆల్ దాట్ అది ఉత్పత్తి మార్గం సరే సార్ ఉత్పత్తి కోసం కర్మలు చేయాలి కర్మల కోసం అవసరమైతే పరుగులు తీయాలి అన్నీ చేయాలి అలాగే అన్వేషణలో అన్వేషణ మార్గం యొక్క పరిస్థితే వేరు మీరు ఏది అన్వేషిస్తున్నారో అది నిత్య సిద్ధము అప్పటికే సిద్ధించి ఉంటుంది అప్పుడే అన్వేషణ అనేది ఉంటుంది భగవంతుని విషయంలో ఈశ్వరుని విషయంలో అన్వేషణ మార్గమే మార్గం ఉత్పత్తి మార్గమే కాదు ఉత్పత్తి మార్గం ఏమిటంటే మీరు కర్మలను చేసి స్వర్గాది లోకాలను పొంది భోగాలను అనుభవించుతా అది ఉత్పన్నం చేసే మార్గం ఉత్పత్తి మీచేట కర్మ ద్వారా ఉత్పన్నము చేయబడే స్వర్గాది భోగములు ఏవైతే ఉంటాయో అది ఓ కాలంలో పుట్టి మరో కాలంలో వినష్టమైపోతాయి వేరా మీరు ఈశ్వరుణ్ణి ఉత్పత్తి మార్గంలో మీరు చేరుకోలేరు మీరు కర్మ ద్వారా ఈశ్వరుణ్ణి చేరుకోలేరు నా కర్మణా మోక్ష కర్మ ద్వారా ఈశ్వరుణ్ణి చేరలేరు ఈ ఫుడ్ నో దాట్ కర్మ కేవలము అంతఃకరణ శుద్ధి వరకు ఉపయోగిస్తుంది అంతవరకు సరి ఈశ్వరుణ్ణి మీరు ఉత్పత్తి మార్గంలో మీరు పొందలేరు ఈశ్వరుణ్ణి కేవలము అన్వేషణ మార్గంలోనే పొందగలుగుతారు కాబట్టి ఈశ్వరుణ్ణి మనం అన్వేషించాలి ఈశ్వరుడు నిత్య సిద్ధుడై ఉంటాడు నిత్యముగా మనకు సిద్ధించే ఉంటాడు మనం వెదికి పట్టుకోవాలి అంటే అతని కూడా ఇదంతః ఏ తత్వము ఏ ఆత్మతత్వము హృ లోపల గలదో తద్ అన్వేషవ్యం తద్విజిజ్ఞాసం దానిని మీరు అన్వేషించాలి దానిని తెలియ గౌరవలను అని శృతి యొక్క వాక్యం కాబట్టి ఈశ్వరుణ్ణి మీరు అన్వేషించి కొండాలి ఏమిటండి అన్వేషణ అంటే ఎలాగ అన్వేషించాలి అంటే ఇది ఒక దేశంలోనో ఒక కాలంలోనో చేసే అన్వేషణ కాదు ఎందుకంటే ఈశ్వరుడు ఆత్మరూపంగా మన హృదయంలో నిత్య సిద్ధుడై ఉన్నాడు కనుక ఇక్కడ అన్వేషణ అంటే దైవీ గుణములను సంపాదించుకున్నటే అన్వేషణ మీరు దైవీ గుణాల్ని అన్వేషిస్తే దైవాన్ని అన్వేషించినట్టు అయిపోతుంది కాబట్టి దైవీం ప్రకృతి ఆశ్రిత తర్వాత ఈ దైవ ఇదొక శాస్త్రీయమైన సూక్ష్మమైన విషయం అన్వేషణ వర్సెస్ ఉత్పత్తి దాన్ని గమనించాలి కాబట్టి ఈశ్వరుణ్ణి కర్మ ద్వారా పొందే ప్రయత్నము అది సఫలం అవడం ఇందుకోసం చెప్పాను అనమాట కర్మ యొక్క స్థానం దానికి ఉంటుంది దేనికైనా దేని స్థానం దానికి ఉంటుంది దాని విలువ తెలిసి దాని మనం ప్రవర్తించాలి ఇప్పుడు మీరు తొందరగా ఢిల్లీ వెళ్ళాలనుకోండి విమానంలో వెళ్ళాలి రైల్లో వెళ్తానంటే అది ఎప్పటికో పోతుంది ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కితే ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అవర్స్ అంట పడుతుంది తొందరగా వెళ్ళాలంటే విమానంలో వెళ్ళాలి కాదండి సీనరీ అంతా చూడాలి ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఉండేటువంటి ప్రకృతి పొలాలు వస్తాయి తర్వాత కొండలు వస్తాయి తర్వాత గుహలు వస్తాయి మధ్యప్రదేశ్ ఇవన్నీ ఈ సీనరీ అంతా మేము చూడాలంటే విమానంలో అయితే ఏం చూస్తారు విమానంలో అయితే చూసి ఇదేముండదు మేఘ కిటికీలని చూస్తే మేఘాలు కనబడితే ఇటు చూస్తే ఏదో ఆ ఒక లేడీ ఒక చెరువుతో కాఫీకి సర్వ్ చేస్తూ ఉంటే అంటే నటి మోరుడు అని కాదు కాబట్టి కర్మ యొక్క స్థానము వేరే జ్ఞానము యొక్క స్థానం వేరే ప్రకృతిని ఆ దైవీ గుణాలను సంపాదించటం ద్వారా ఈశ్వరాన్వేషణ సంపన్నమై మానవుడు కృపార్థుడవుతాడు ఆ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది తర్వాత ఈ దైవీ గుణాలు ఎలాంటివంటే అవి కష్టం కూడా కాదు కష్టం కాదు అవి సహజంగా వస్తాయి ఇప్పుడు భయం మీరు నేర్పాలి అభయం సహజంగా ఉంటుంది భయం నేర్చు పెట్టాలి మనకి చిన్నప్పటి నుంచి పెద్దలు భయాన్ని నేర్పుతారు అదిగో బూచి ఉంది అక్కడన్నీ ముందు భయాన్ని నేర్పుతారు శివాజీ మహారాజుని జిజియాభాయి జిజియాభాయే కదా ఆమె ఆమె పెంచింది ఆమె ఎలా పెంచిందిట్టంటే దాదాలకి దా దా దాదా అంటే ఆ ధాత్రి ఆ పని మనిషి ఉంటారు నైట్ సర్వెంట్స్ పిల్లవాడిని చెప్తారు కదా ఆవిడ ఏమని చెప్పిందిట్టంటే ఈ పిల్లవాడికి భయాన్ని మాత్రం నేర్పవద్దు మౌఫియా తాను కూడా ఎప్పుడూ భయాన్ని నేర్పలేదు ఆవిడికి శివాజీ మహారాజ్ అభయం నిర్భయంగా ఆయన పైకి వచ్చాడు అని అలా కథల్లో చెప్పారు మనం ఏం చేస్తాం పిల్లలకి భయమే నేర్పి పిల్లిని చూస్తే భయం ఎలకను చూస్తే భయం ఆ దయ్యం ఉందక్కడ బూచి ఉందక్కడ దేవుడు ఎత్తుకుపోతాడు పిల్లి ఎత్తుకుపోతుంది కాకెత్తుకుపోతుంది అని ఇలా భయమే భయం భయమే భయం వీధిలోకి వెళ్ళేప్పుడు కూడా రోడ్డు సరిగ్గా దాటు లేకపోతే బస్సు పడిపోతావు అని వీడికి ఇంకా భయమే నేర్పి సైకిల్ ఎక్కుతానంటే సైకిల్ ఎక్కితేనేమో కాళ్ళు ఎక్కుడుతుందేమో రక్తం వస్తుందేమో అని చెప్పేసి భయపెట్టేయడం సో ఈ రకంగా భయాన్ని నేర్పాల్సి ఉంటాం భయం పావు పాములు ఎక్కడున్నాయి ఉన్న పావులన్నీ చంపేసేది ఇంకెక్కడున్నాయి ఇల్లు కట్టేస్తుంటే పావులే ఉంటాయి పావులు చేర్లు ఇవరికే పుస్తకాల్లోనే ఉన్నాయి తప్ప ఇంకెక్కడా లేవు పాము మంత్రం అవసరం అయ్యేది ఒకప్పుడు ఇప్పుడు పాము మంత్రం అనవసరం ఏ పాముంటే కదా పాము మంత్రానికి తేలు మంత్రం అసలేనవసరం ఎందుకంటే ఆ సొసైటీ ఆ లక్షణం వేరు ఈ పద్ధతి ఇప్పుడున్న సమాజం వేరు ఎనీవే సో పాము భయం అలాగా భయం దేవుడు భయం దేవుడు అంటే భయంతో ప్రారంభం సో ఇలాగా ఈ భయం అన్నది మనం నేర్చుకోవాలి నేర్చుకున్న భయాలు సూపర్ స్టిషన్స్ ఇటన్నిటినీ మీరు విడిచిపెట్టే ఈ క్షణంలో విడిచిపెట్టేస్తే ఈ క్షణంలోనే అభయం మీ ఎన్ను సిద్ధమైపోతుంది అభయం కోసం మీరేం కష్టగట్టాలి కాబట్టి దైవీ గుణములు సహజముగా ఉంటాయి మనం వాటిని చెడగొట్టుకున్నాం కాబట్టి మళ్ళీ సహజమైనటువంటి దైవీ గుణాన్ని మనం మళ్ళీ సంపాదించుకోవాలి దయా అనేది సహజంగా ఉంటుంది కానీ అహంకార మమకారాలు స్వార్థం బాగా పెరిగిపోతే దయాగుణం నాశనం అయిపోతుంది కప్పు విడిపోతుంది లేకుండా మళ్ళీ స్వార్థాన్ని తగ్గించిందంటే దయ సహజంగా అవుతుంది కాబట్టి ఈ దైవీ గుణాన్ని మనం పొందాల్సి ఉంటుంది దాంట్లో ఇంకో పాయింట్ ఉంది అదేమిటంటే ఈ దైవీ గుణములు సహజ గుణములు గనుక వాటి ఎడల అభిమానము ఉండరాదు అభిమానము అంటే ఏమిటి నా నేను సత్యమే పలుకుతాను అనే అభిమానం ఉండకూడదు సత్యం పలకాలి సహజంగా సత్యం పలుకుతారు చెప్పి మాటతో సత్యమే చెప్తారు అసత్యం చెప్పాలని అనిపించదు అసత్యం చెప్పరు సత్యమే చెప్తారు నేను సత్యమే చెప్తాను అని మళ్ళీ దీనికి ముళ్ళపూడి వెంకటరమణి గారు స్వంత డబ్బా అని పేరు పెట్టారు ఆయన డబ్బాలు మూడు విధములు స్వంత డబ్బా పర డబ్బా పరస్పర డబ్బా అని పరస్పర డబ్బా అంటే దే బిడ్డు పోకూడతాలు నువ్వు నందుకోకూడదు పరస్పర డబ్బా అంటారు చొద్ద డబ్బా పర డబ్బా మూడు డబ్బాలు మూడి కవిలు అది ఆయన యాసంలో రాశారు మంచి కవి సో నేను సత్యమే కొలుకుతాను నేను సత్యవాదిని అని అలా ఉండకూడదు అది అభిమానము అంటే ఈ గుణం నాలో ఉంది అభిమానము అభిమానము అది అది మళ్ళీ ఆ గుణము యొక్క శోభను చెడగొట్టేస్తుంది అభిమానం ఉండకూడదు సహజంగా ఉండాలి సత్యము ఇలాంటి సహజ గుణములను కలిగి ఉండాలి ఈ గుణములే మన హృదయంలో ప్రకాశి ఆత్మరూపంగా ప్రకాశించే ఈశ్వరుణ్ణి మనకే ఆవిష్కరిస్తాయి మనం రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి